ఎప్పుడైనా యాపిల్ పండు కింద నుంచి పైకి తనంతా తాను ఎగిరిన సందర్భాలున్నాయా లేవు ఎప్పుడు పైనుండి కిందకే ఎందుకు పడుతుంది అని ఆలోచించాడు ఆలోచిస్తే ఆలోచ ఇంతె చూసీదేం లేదు అక్కడ కళ్ళు తెరిచి చూసేది ఏం లేదు కళ్ళు మూసి చూసేదే ఉంటుంది తప్ప కళ్ళు తెరిచి చూసి ఏదో చూసేశాడు కళ్ళు మూసుకుని చూశాడు అదిగో అలా కళ్ళు మూసుకుని చూస్తాడే వాడికి రిషి అని చెప్పాడు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు అన్నీ వీడేం చేస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడని వీడి సంసారి కళ్ళు మూసుకుని చూస్తాడు కళ్ళు మూసుకుని ఎక్కడ చూస్తాడండి అంటే వేదంలో మంత్రం ఉంది ఏమనంటే రుచో అక్షరే పరమే వ్యో అనో మంత్రం ఋగ్వేద మంత్రం ప్రసిద్ధమైన మంత్రమే ఒక ఆకాశం ఉండే ఇప్పుడు కళ్ళు తెరిచి మీరు చూస్తారనుకోండి కళ్ళు తెరిచి యాపిల్ చెట్టు యాపిల్ పండు చూస్తారనుకోండి ఆకాశంలోనే చూస్తారు యాపిల్ చెట్టు ఎక్కడ ఉంటుందండి ఆకాశంలో ఉంటుంది పండు ఆకాశంలోనే ఉంటుంది పడడం కూడా ఆకాశంలోనే పడు పడుక కూడా ఆకాశంలో ఉంది కాబట్టి కళ్ళు తెరిచి చూసినప్పుడు ఈ ఆకాశంలో మీకు పదార్థాలు నామరూపాలు రూపాలు గోచరిస్తాయి నామాలు బుద్ధి నుంచి కళ్ళు మూస్తే ఇంకో ఆకాశం హృదయాకాశము అంటారు దానికి మరో పేరు చిదాకాశము చిత్ అంటే జ్ఞానము జ్ఞానము అనే ఆకాశం ఎలా అయితే సకల పదార్థములు ఈ భౌతికమైనటువంటి ఆకాశంలో ఉన్నాయో అదేవిధంగా సకల పదార్థములు కూడా ఆ జ్ఞానము ఆకాశంలో తెలుస్తాయి జ్ఞానము ఆకాశంలో ప్రకాశిస్తాయి తెలియడము అంటే ప్రకాశించడం అంటే తెలియడమే తెలివియే ప్రకాశం కాబట్టి ఆ చిదాకాశంలో చూస్తారు వాళ్ళు ఆ చిదాకాశంలో దర్శిస్తారు అక్కడ పరమేం వ్యోమను ఈ చిదాకాశము ఈ భూతాకాశము కంటే గొప్పది నిజానికి చిదాకాశము భూతాకాశము కంటే పెద్దది జాయానాకాశాత్ యానేభ్యో లోకేభ్యివ అంటే దహరాకాశ దహర విద్యలో చాంద్ర అంటే పెద్దది ఈ చిరాకాశం ఉండే మీ హృదయంలో అది ఈ ముల్లోకాల కంటే పెద్దది అది ఎలాగండి హృదయంలో ఆకాశం ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఓపెసరంత ఉంటుంది వేరుశెనక్క ఎంత ఆకాశం ఉంటుంది లేకపోతే బోటన వేరంత ఆకాశం ఉంటుంది అది ఈ ముల్లోకాల కంటే అంటే మరి దానికో దాన్ని ఒక విషన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను ఇదిగో ఈ ఐదు అడుగుల పది అంగుళాలు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఇది నేను అంటే నేను ఆ మహాకాశంలో ఒక చిన్న డాట్ అయిపోతా అలా కాకుండా నేను ఇక్కడ కూర్చుని ఈ దేహము నేను కాదు ఈ దేహము నుండు ఇది అనే దృష్టిని చూసిపుచ్చి ఒక టెలిస్కోప్ తీసుకుని ఆకాశం చేసి చూస్తే గ్రహములు నక్షత్ర నాకు కనపడతాయి అప్పుడు నా తెలివి నా తెలివి యొక్క విస్తారం ఎంతటిది నా తెలివి యొక్క విస్తారం ఎంతటిదంటే గ్రహములను నక్షత్ర మండలమును తనయు నిలబెట్టుకునేంతటి విస్తారము నా తెలివికి ఉన్నది ఉందంటారా ఒప్పుకుంటారా ఒప్పుకోవడం అదిగో ఆ తెలివి ఆకాశం ఇన్నర్ స్పేస్ ఎప్పుడు కూడా ఔటర్ స్పేస్ కంటే ఇన్నర్ స్పేస్ గొప్పది అంచేతనే ఈ భూలోకము ఈ నక్షత్రములు గ్రహములు ఇవన్నీ కూడా ఆ చిదాకాశము ఎందు ఉంటాయి అది ఆకాశము అంచేతనే ఆకాశానికి పరమ అని పేరు పరమాత్మ అన్నట్టుగానే పరమే వ్యోమన్ భౌతిక ఆకాశము దాని ఎందు పదార్థములు పుట్టి గిట్టుతాయి ఈ పరమే వ్యోమన్ అది పుట్టిది కాదు గిట్టిది కాదు అది అక్షరము పరమాత్మది చిరాకాశము అంటే పరమాత్మ అక్షరము అవినాశి ఆకాశంలో రుక్కులు ఉన్నాయి రుచ రుచో అక్షరే పరమే వ్యోహం ఆ చిరాకాశంలో ఉన్నాయి రుక్కులు గాయత్రి ఛందస్సు గాయత్రి అనే రుక్కు ఆ చిరాకాశంలో ఉంది దానిని విశ్వామిత్రుడనే ఋషి దర్శించారు విశ్వామిత్రుడు దర్శించి దానిని కాబట్టి ఎవరైతే ఆ చిదాకాశం న్యూటన్ మహాశయుడు కూడా ఆ చిదాకాశంలోనే దర్శించాడు ఆయన చిదాకాశంలో దర్శించాడు దర్శిస్తే ఆయనకి ఆ రహస్యం తెలిసిపోయింది ఏమిటంటే ఆ రహస్యం భూగోళము భూగో భూమి గోళం అని తెలియాలి భూమి బలబరుపుగా ఉందని మళ్ళీ అది దానివల్ల ఏమవుతుంది భూమి బలబరుపుగా ఉంది అది తాబేలు భుజం మీద ఉంది ఇలా మొదలుపెడితే మీకు అదేమీ అర్థం కాదు Not నాట్ లైక్ దాట్ యూ షుడ్ నాట్ వి లైక్ దాట్ ఓకే సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ హైటైన్ యు కమ్ అవుట్ ఆఫ్ దట్ నాన్సర్ సో భూమి అలా గోళముగా ఉన్నది ఆ భూమి గోళముగా ఉండి ఈ యాపిల్ పండు కూడా గోళంగానే ఉంది నెవే కానీ భూమి మటుకు గోళము ఎప్పుడు యాపిల్ పండు పడ్డా భూమి మీద పడుతుంది అంటే అర్థం ఆ భూమి ఆకర్షిస్తుంది అయితే భూమి ఆకర్షిస్తోందంటే ఈ ఆకర్షణ చేసే కేంద్రము ఏది అని ఆలోచించాడు ఆలోచించి ద సెంటర్ ఆఫ్ ది అర్త్ భూమి యొక్క కేంద్ర బిందు ఉంటుంది సెంటర్ ఎక్కడో భూమి మధ్యలో ఉంటుంది అది అట్టడుగున అట్టడుగునంటే తవితే లోపలికి వెళ్తే కొన్ని వందల మైళ్ళ లోతులో ఉంటుంది అది కేంద్ర బిందువు అది అది స్టార్ట్ అది పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ అది అట్రాక్ట్ చేస్తుంది అని ఆయన దర్శించాడు దర్శించి ఒక సిద్ధాంతాన్ని ప్రవచించారు ఆ సిద్ధాంతానికే గురుత్వాకర్షణ సిద్ధాంతం అనిపారు అలా దర్శించిన వాడు ఋషి అయితే మరి మహర్షివుడు న్యూటన్ ఋషి ఐన్స్టైన్ ఋషి అలాగే వరాహమిహుడు ఆర్యభట్టు వీళ్ళందరూ కూడా ఋషులు అలాగే ధన్వంతరి ఒక ఋషి ఈ చెట్టు జామల్లో మందులు ఉన్నాయి చెట్టు జామ పిచ్చి చెట్టులని మనం అనుకుంటాం అది పిచ్చి మొక్కండి అని అనుకుంటాం కానీ పిచ్చి మొక్క రాదుల బాబు అది అది ఓషధి దాంట్లో మందు ఉంది మెడిసినల్ పవర్ ఉంది అని దర్శించాడు ఒకడు ఆయన ఋషి చరక మహర్షి చరక సంహితానే వైద్యశాస్త్ర గ్రంథాన్ని రాక్షడు సో ఈ రకంగా భాస్కరాచార్యుడు ఆయన మ్యాథమెటిక్స్ ట్రైనామిటరీ అవన్నీ దర్శించాడు సో వీళ్ళందరూ కూడా ఋషులే తమ హృదయాకాశంలో గొప్ప గొప్ప ప్రాపంచ విశ్వజనీనమైన సత్యములు యూనివర్సల్ ట్రూత్స్ ఎవళ్ళు దర్శిస్తారో వాళ్ళు ఋషులు ఋషికంటే హయ్యర్ క్యాటగిరీ ఇంకొకటి ఉన్నది వాడిని మహర్షి అంటారు ఏమిటంటే మహర్షి ఎవడైతే ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి సత్యాన్ని దర్శిస్తాడు వాడు మహర్షి ఇప్పుడు లక్ష్మీదేవి గురించి మంత్రాలున్నాయి శ్రీ సూక్తంలో మంత్రాలున్నాయి ఆ మంత్రాలని దర్శించిన ఋషులు కొంతమంది ఉన్నారు కర్దముడు చిక్లీతుడు అనే ఇద్దరు ఋషులు ఆ పదిహేను మంత్రాలవి పదిహేను రుక్కులు శ్రీయ పంచదశత్యంక పదిహేను రుక్కులు వాటిని దర్శించిన ఋషులు వాళ్ళు చికలీతుడు కర్దముడు సో వాళ్ళు మన సక్కా మమాకూతిం వాచ సత్యమీమహి సూనాం రూపమన్న సమయశ్రీశ్వరయ అనే మంత్రం కర్దముడు దర్శించాడు దర్శించాడు కర్దమే నజాభూత కర్దముడు దర్శించాడు అలాగే చిత్రీతుడు దర్శించాడు వాళ్ళు ఋషులు లక్ష్మీదేవి యొక్క మహిమను ప్రకటించే ఋక్కులను దర్శించారు ఋషులు అలాగే ఇంకా అనేక ఋషు ఆ ఋషులు పేర్లు ఉంటాయి ప్రతి ప్రతి మంత్రానికి ఆ ఋషి పేరు కావాలని చెప్పారు ఇంకో మంత్రం శ్రీ మహావిష్ణువు గురించి దర్శించిన మంత్రం విష్ణుర్ముఖం వీర్యాని ప్రవోచం పార్థివాని విమేర జాగుంసి ఈ భూలోకంలో ఎన్ని ధూళి కణములు ఉన్నాయో వాటినన్నిటినీ లెక్కబెట్టగల సమర్థుడు ఎవడైనా ఉంటే ఉండొచ్చు కాక కానీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మహిమను చెప్పగల సమర్థుడు మాత్రం లేడు అని మంత్రానికి అర్థం ఇలాగంటి అనేక మంత్రాలని దర్శించేటువంటి ఋషులు ఉన్నారు వాళ్ళందరూ ఋషులు కానీ ఆధ్యాత్మిక మంత్రం అంటే ఈ హృదయంలో జీవరూపంగా భాషిస్తున్నటువంటి పరిచ్ఛేద భాగ పరిచ్ఛేద భ్రమలో జీవుడు అల్పుడుగా భాషించే చైతన్యమేది కలదో అది జీవుడు కాదు అల్పము కాదు అది ఈశ్వరుడే అని ఆ జీవేశ్వరుల యొక్క ఐక్యాన్ని దర్శించేటువంటి మంత్రము ఐక్యాన్ని బోధించేటువంటి మంత్రము ఆ మంత్రాన్ని ఎవడు దర్శిస్తాడో వాడు మహర్షి అవుతాడు ఉదాహరణకి ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి ఎందుకంటే ఆయన ఆ యాజ్ఞవల్క్య కాండలో బృహదారణ్యకోపనిషత్తులో తదాత్మానమే వాత్ అహం బ్రహ్మాస్మితి ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుంది ఏమని తత్ అది ఏమని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంది అది మహావాక్యం సో ఆత్మస్వరూపమే బ్రహ్మ అని ఆ మంత్రాన్ని ఆయన దర్శించాడు యాజ్ఞవల్క్య మహర్షి దర్శించాడు కాబట్టి యాజ్ఞవల్క్యుడు దర్శించాడు కాబట్టి ఆయన పేరు ఏమిటంటే ఆయన యాజ్ఞవల్క్య ఋషి యాజ్ఞవల్క్య మహర్షి అంటారు అలాగే వామదేవ పశ్యం వామదేవుడు అనే ఒక ఆయన దర్శించాడు ఏమని అహం అనురభవం సూర్యశ్చ ఈ ముల్లోకాలని పాలించే మనువు నేనే ఈ సూర్యుడు నేనే అని సర్వాత్మభావాన్ని అంటే ఈ సర్వము నేనే అనే దర్శనాన్ని ఆయా వామదేవుడు చేశాడు కాబట్టి ఆయనకి వామదేవ మహర్షి అని చెప్పారు అలాగే సో సూర్య భగవాను ఎందు ఏ తేజస్సు అదే తేజస్సు నా హృదయంలో ప్రకాశిస్తోంది నా బుద్ధివృత్తుల్ని ప్రేరేపిస్తోంది అని గాయత్రి అది అంటే అక్కడ ఉన్నదే ఇక్కడ ఉన్నది అని దర్శించినటువంటి ఋషి విశ్వామిత్రుడు కాబట్టి ఆయన కూడా మహర్షి సో తత్వమతి అని దర్శించాడు ఒక ఋషి ఆయన పేరు ఆరుని ఆరుణి అనే ఋషి దర్శించాడు కాబట్టి ఆరుణి కూడా మహర్షి సో ఈ విధంగా అనేక మంది మహర్షులు మనకున్నారు ఈ మహర్షులందరిలోకి భృగు అనేవాడు గొప్పవాడు ఆ భృగువు మహర్షీణాం భృగు రాహం ఏమిటండి భృగువు గొప్పదనం ఏమిటి అంటే నిజానికి కథలేవో చెప్తారు ఆ పురాణాల్లో ఈ భృగు మహర్షిని చాలా గొప్పగా వర్ణిస్తారు కాబట్టి ఇప్పుడు నేను ఆ పురాణ కథలు చెప్పి తద్వారా భృగు అనే ఒక పెద్ద గొప్పవాడు అని చెప్పటం ముందు నాకు పెద్ద తాత్పర్యం లేదు చెప్పినా కూడా తప్పేం లేదు బట్ మొత్తానికి భృగు అంటే ఏ ఆచార్యుడైతే శిష్యుణ్ణి వాసనలను నశింపజేస్తూ ఆత్మ చైతన్యం వైపుకు నడిపిస్తాడో ఆచార్యుడికి భృగు అని ఒక సార్థక నామతీయం భృగు అంటే ఒక ఆయన కూర్చొని ఉన్నాడని కాదు నిజానికి వ్యాస అన్నది కూడా ఒక పెద్ద పేరు కాదు యాస అంటే ఒక సత్యాన్ని ఆవిష్కరించి దాన్ని వివరంగా చెప్పేటువంటి వాడికి యాస అంటే ఇది ఒక పదవి లైక్ ఇప్పుడు ఈ పత్రికలు ఉంటాయి చూడండి ఈ పత్రికలకి ఎడిటర్స్ ఉంటారు ఇప్పుడు పూర్వం ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఎవరో మంచి ఫ్రాంక్ మొరేస్ అనే అతను ఎడిటర్గా ఉండి వాటి అలాగే ఇప్పటికీ కూడా హిందూకి కూడా మంచి మంచి ఎడిటర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు మంచి ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు ఎడిటర్స్గా ఉంటారు అది ఆ ఎడిటర్ పదవి ఏదైతే కలదో అది వ్యాస పదం వ్యాసస్థానం పత్రిక స్టాండర్డ్ పత్రిక ఉండి దానికి ఎడిటర్గా ఉన్న సందర్భం ఇప్పుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఆంధ్రప్రభ అనే పత్రికకి ఆయన ఎడిటర్గా ఉండేవారు ముట్మూరి కృష్ణారావు గారు కృష్ణా పత్రికకు ఎడిటర్గా ఉండేవారు మంచి ఉన్నతమైన స్థాయి కలిగిన ఎడిటర్స్ వాడు నేను ప్రాచీనమైన పేర్లు చెప్పాను ఆధునికమైన పేర్లు ఎందుకు చెప్పడం అని చెప్పేసి ప్రాచీన నామేయం వెల్ నోన్ నేమ్స్ చెప్పాను సుబ్బారావు గారు సో అలాగా ఇటువంటి మహాత్ములు వాళ్ళు ఎడిటర్ స్థానాన్ని అలంకరించి ఆ పదవికే వన్నీ తెచ్చినటువంటి సందర్భాలు ఆ వ్యాసుడంటే అదో అటువంటి ఒక అనొక పదవి వ్యాసుడంటే ఒక పెద్ద ఆయనని కాదు ఎనివే ఈ భృగుహు కూడా అంటే కానీ సింబాలిక్ మీనింగ్ ఏమిటంటే భర్జనాత్ భృగు అంటే ఆ హృదయంలో విద్యార్థి శిష్యుడు లేక విద్యార్థి జ్ఞానమును కోరేటువంటి సాధకుడు ఉంటాడో వాడి హృదయంలో ఉండేటువంటి వాసనాలను తిరస్కరించి వాటినన్నిటినీ కూడా పోగొట్టి వాణ్ణి ఆత్మజ్ఞానం వైపు నడిపించేటువంటి ఆచార్యుడు ఎవడైనా కూడా వారు భృగువే అని ఒక అర్థం ఇప్పుడు ఎలాగ మీకు దృష్టాంతం చెప్తాను ఓ శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువు నేను యజ్ఞం చేస్తాను అన్నాడు మంచిది యజ్ఞం చేయి ఏమిటి నీ యొక్క లక్ష్యం ఏమిటి అంటే స్వర్గాది భోగాలు ఉన్నాయి కదా ఆ భోగాలను కోరి నేను యజ్ఞం చేస్తాను అని కనుక శిష్యుడంటే వెరీ గుడ్ వండర్ఫుల్ గో హెడ్ డూ ఇట్ అని కనుక అంటే ఆ గురువు భృగువు కాదు మరి భృగు అయితే ఏమంటాడంటే గురువు నువ్వు యజ్ఞం చేయాలనే సంకల్పం చాలా బాగుంది కానీ స్వర్గమో లేకపోతే ఇహలోక భోగాలో ధనమో వీటిని కోరి యజ్ఞం మాత్రం అదంత సొగసుగా లేదు నువ్వు చేయొచ్చు నీకు ఆ ఫ్రీడమ్ ఉందిగా కానీ నా సలహా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా నీకు నా సలహా అక్కర్లేదంటే నువ్వు వెండిరా నా సలహా కాదు నీ సలహా కావాలి నాకు అయితే నువ్వు స్వర్గాన్ని కానీ ఇహలోక సుఖాలని కానీ కోరి యజ్ఞము చేయుట వద్దు మరి అయితే యజ్ఞం చేయమంటారా ఉందో చేయి యజ్ఞం మరి దేనికోసం యజ్ఞం చేయాలి అంటే అంతఃకరణ శుద్ధి కొరకు నీవు నిష్కామంగా యజ్ఞం చేసి ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞం చేయాలి కామ్యకర్మ మటుకు నువ్వు చేయకు కామనలను త్రోసిపుచ్చుకు నిష్కామంగా బ్రతకడం అభ్యాసం చే అని కనుక బోధిస్తే ఆ గురువు పేరు భృగువు అవుతుంది ఎందుకంటే భర్జనాథ భృగువు కామ వాసనలను తిరస్కరించాడు భృగువు సో ఆ విధంగా హృదయంలో ఉండే కామ శ్రోధాది వాసనలను తిరస్కరిస్తూ ఆత్మస్వరూపం వైపుకి శిష్యులను నడిపించేటువంటి ఆచార్యుడు ఎవడైతే ఉన్నాడో వాడు భృగు ఆ భృగు నేనే మహర్షి నాం భృగురహం ఆ విధంగా ఆ వాక్యాన్ని అర్థం చేస్తారు ఇంకా ఫైనల్ గా ఆ పర్టికులర్ సెంటెన్స్ మనం కంక్లూడ్ చేసే ముందు మీరు గమనించదగ్గది గాయత్రీ మంత్రంలో భర్గ అనే ఒక పదం ఉన్నది సత్సవికృంరేణ్యం భర్గో దేవస్థీమీ అపరమాత్మ యొక్క తేజస్సు అనర్థం భర్గ అంటే ఈ భృగు అనే పదము భర్గ అనే పదము ఒకటే ఎడా ఏం లేదు ఆ భృగులో ఉండే రికారం ఉన్నదే దాన్ని గుణం చేస్తే భర్గాయే అవుతుంది కాబట్టి ఆ ఆత్మ చైతన్య రూపం భర్గ అంటే తేజస్సు అదే మన హృదయంలో బుద్ధివృత్తులను ప్రేరేపించేటువంటి చైతన్య రూపంగా ఉన్నది కాబట్టి ఆ చైతన్యమును ఉద్దేశించి శ్రీకృష్ణుడు నేను భృగువును అని చెప్పినట్టుగా కూడా మీరు స్వీకరించవచ్చు మంచిది అక్కడికి భృగు పూర్తయింది ఇక నవ్వు వీ కమ్ టు వెరీ ఇంపార్టెంట్ థింగ్ గిరామస్మి ఏకం అక్షరం చేస్తే గిరాం అస్మి ఏకం అక్షరం గీర్ అంటే పదము రామ ఒక గేర్ గీహి కృష్ణ గీహి కోతి గీహి పండు గీహి ఇవన్నీ గీహి ఈ పదములు ఇలాంటివి ఎన్నీ ఉంటాయి మీరు చూసుకోండి డిక్షనరీలు ఉన్నాయి చాలా డిక్షనరీలు ఉంటాయి ఒక్కొక్క డిక్షనరీలో సపోజ్ తెలుగు భాష ఉందనుకోండి ఉంటాయావో లక్ష పదాలు ఉంటాయనుకోండి డిక్షనరీలో ఇంగ్లీష్ భాషలో లక్ష పదాలు ఉంటాయనుకోండి ఇలాగే అనేక పదాలు ఉన్నాయి అన్ని భాషల్లో ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో మీకు అసలు ఐడియా ఏమైనా ఉంది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ నాకు ఇది ఎప్పుడో తెలిసింది నేను ఎక్కడో కొట్టుకున్నా ఈ ఏమంటే ఇరవై భాషలు ఉన్నాయి ప్రపంచంలో కలపండి ఓ వంద కలిపినా అభ్యంతరం లేదు అన్నీ ఎవరు లెక్క పెట్టాడు కాపులు మొత్తానికి వేసుకోండి ముప్పై ముప్పై మూడు వేల భాషలు ఉన్నాయనుకోండి సో అన్ని పదాలు ఉంటాయి మూడు లక్షల పదాలు మినిమం ఉంటాయి అవన్నిటికీ గిరాం అని పేరు ఈ పదములన్నింటిలో అంటే మీరు అనొచ్చు ఇక్కడ ఒక్క ఈ ఏకమక్షరం అంటే ఓం అనే పదం సంస్కృత భాష ఒక్కటే తీసుకోవాలి కదా మీ రకంగా మూడు వేల భాషలు తీసుకున్నారు అని మీరు అనొచ్చు ం సంస్కృత భాషకు మాత్రమే చెందిన పదము కాదు నిజానికి సంస్కృత భాష కాకుండా ఏ భాష అయినా సరే మానవుడు నోరు విప్పి శబ్దం చేస్తే ఆ శబ్దంలో ఉంటుంది నోరు విప్పి శబ్దం చేస్తే చాలా ఫ్రెంచి వాడు శబ్దం చేశాడు అనుకోండి ఫ్రెంచి భాషలో ఓం ఉంది ఇంగ్లీష్లో ఉంటుంది లాటిన్లో గ్రీకులో అరబ్బీలో పార్సీలో అన్ని భాషల్లోనూ ఓం ఉంటుంది చిన్నపిల్లవాడు ఏడిస్తే ఆ ఏడుపులో ఓం ఉంటుంది ఎలా ఏడుస్తాడు చిన్నపిల్లవాడు మీరు ఎప్పుడైనా వినండి ఒకసారి చిన్నపిల్లవాడు విన ఏడిచినప్పుడు వినాలి వింటే దాంట్లో ఓంకారం వింటుంది కోకిల కూసినప్పుడు ఎప్పుడైనా విన్నారా జాగ్రత్తగా వినాలి అంత టైం ఎవరికీ లేదు ఈ రోజుల్లో సెల్ ఫోన్లు మాట్లాడటంలోనే హడావిడిగా బిజీగా ఉన్నారు కోకిల ధ్వని విని అంత టైం ఎవడికి ఉంది ఇక్కడ కోకిలలు ఉన్నాయి ఇక్కడ ఈ వెనకాల చెట్టు చేమలు ఉన్నాయి సరే ఇక్కడ కోకిలలు ఉన్నాయి ఇప్పుడు ఒకే కోకిలు ఉండేది కానీ ఏడాది ఇంకో కోకెలు దానికి జతగూడి రెండు కోకిలలు అయితే ఉన్నాయి నేను లెక్కట్టా ఎందుకంటే ఆ శబ్దాన్ని వినడము దాన్ని చూసి ప్రయత్నం చేయడం నెల పిచ్చుకొని కూడా సో ఆ కోటిలో ధ్వని మీరు విన్నట్లయితే దాంట్లో ఓంకారం ఉంటుంది ఓ మహాత్ము నన్ను అడిగాడు అలా నది ప్రవహిస్తుంటే నువ్వు ఎప్పుడైనా విన్నావా అనేది అదే లేదండి అని అయితే మరి హృషకృష్ణలో మరి ఇంకెందుకు ఒడ్డే రోడ్ల నది ఒడ్డున ఎక్కడో ఖాళీగా విశ్రాంతిగా ఒకటి కూర్చొని ఆ గంగ ప్రవహిస్తుంటే వినమన్నాడు నేను జాగ్రత్తగా ఒక ఏకాంత స్థలాన్ని చూసుకుని కొంచెం పైకి పోయి అక్కడ కూర్చుని ఆ నదీ ప్రవాహాన్ని కలుపుసుకుని వినే ప్రయత్నం చేశా విన్నా మొట్టమొదటి ఏదో గలగల అని ఒక సంస్కారం గలగలా పాలుతుంది మీరని చిన్నప్పుడు సంస్కారం అవటం ఏదో కొని గలగల గలగల అదే వింటూ ఉంటే క్రమంగా దాంట్లో ఓంకారము నాకు ధరించింది కాబట్టి ఈ విధంగా ఓంకారము భాషకు మాత్రమే చెందిన పదం కాదట సంస్కృత భాషలో ఉందని మీరు స్వీకరించండి తప్పేం కాదు కరెక్టే కానీ అది భాషలకు అతీతమైన ధ్వని మనుష్యులు చేసే ధ్వని కూడా మాత్రమే కూడా కాదండి పశుపక్ష్యాదులు కూడా ఆ ధ్వనిని చేస్తాయి ప్రకృతిలో ఉన్న ధ్వనులు ఎన్నో ఉండవు మనుషుల్ని ధ్వనుల్ని చేయమంటే వీళ్ళు చాలా ధ్వనులు చేస్తారు ప్రకృతిలో ధ్వనులన్నీ పరిమితంగా ఉంటాయి ఆ ధ్వనులన్నిటి ఓంకారము గలదు గాలి వీచుతున్నప్పుడు మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దానికి చాలా స్పేస్ ఉండాలి ఇన్నర్ స్పేస్ ఉండాలి అంటే చాలా మానసికంగా మీరు చాలా ప్రసన్నంగా ఉండడం అభ్యాసం చేయాలి ఏకాంతంగా ఉండడం ప్రసన్నంగా ఉండడం మనస్సు నిశ్చలంగా పెట్టుకోవడం అలా మీరు అభ్యాసం చేసినట్లయితే మీకు ప్రకృతిలో ఉండే పనులు మీరు దర్శించ వినగలుగుతారు ప్రకృతిలో దృశ్యాలు కానీ ధ్వనులు కానీ మీరు వినగలుగుతారు ఆ ధ్వనిలో ఆ ప్రకృతి యొక్క ధ్వనులలో ఓంకారము ఉన్నది అని మీరు దర్శించగలుగుతారు అది మీరు దర్శిస్తే మీరు ఈశ్వరుణ్ణి దర్శించినట్టే నిజానికి దేవాలయాల్లో గంటలు పెడతారు ఆ గంట ఎందుకు పెట్టారంటే దేవుడికి చెవుడు చెప్పేసి పెట్టాలి గంటలు ఎలా వెళ్ళి అలా బాధే చేయటం అలాగే అందుకోసం కాదు పెడతారు గంట కనుక అలా కొడితే మీకు ఆ ధ్వని అలా అలా ఒక్కసారే కొట్టాలి దాన్ని కింద కొట్టాలి కొట్టేసి ఆపేసేయండి ఇంకా ఊరికే అలా ముట్టేయడం కాదు అలా కొట్టేసి ఆపేస్తే వచ్చేటువంటి ఆ నాదం ఏదైతే కలదో దాన్ని గంటా నాదము అంటారు ఆ నాదము అది ఓంకారమే ఓం మీ మనస్సుని కనుక ఆ నాదానికి జోడిస్తే మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఓంకారం అనేటువంటి ధ్వని ఇది చాలా గొప్ప ధ్వని ప్రకృతి యొక్క ధ్వని నిజానికి ఈ ఓం మీరు గమనించరు లేదు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఆయన టాపిక్ వచ్చింది కనుక మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు క్రిస్టియన్ చర్చస్ లో ప్రార్థన అయిన వెంటనే వాళ్ళు ప్రార్థనని ఓమ్ తోటి క్లోజ్ చేస్తారు యా మెన్ ప్రార్థన అయ్యాక మనము హిందువులు ప్రార్థన ఆరంభంలో ఓం చెప్తారు వాళ్ళు ప్రార్థనకి అంతంలో ఓం చెప్తారు ఓం క్లోజ్ ఆ ఓంకారమే ఏమెన్ అనే రూపంలో వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏమన్ అంటారు వాళ్ళకి తెలియదు ఓంకారం నుంచి వచ్చింది ఏమన్ అని వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళు తెలుసుకుంటే మంచిది అలాగే ముస్లిమ్స్ యొక్క ప్రేయర్లో కూడా ఆమిన్ అని వాళ్ళు ఆ నిన్నదో అంటారు సంథింగ్ ఏఎం ఐఎన్ అని రాస్తారు ఇంగ్లీష్లో రాసిన ఆ ఆమిన్ అనేటువంటి క్లోజింగ్ ప్రేయర్ అది ఓంకారమే ఓంకారమే ఆ రూపు మార్చుకుని అలాగే మీకు వినకూడదు హిందువుల యొక్క ప్రేయర్స్లో ఓంతో ప్రారంభమవుతుంది ప్రతి ప్రేయరు కూడా ఓంతో ప్రారంభమవు దీంట్లో రహస్యం ఏమంటే ఇప్పుడు ఒకప్పుడు శైవులు వైష్ణవులు రెబలాడుకూడదు కానీ శైవుడు జపం మొదలుపెట్టేప్పుడు ఓం నమ శివాయ అంటాడు వైష్ణవుడు జపం మొదలుపెట్టేప్పుడు ఓం నమో నారాయణాయ అంటాడు ఓంని వీడు వదిలిపెట్టడు వాడు వదిలిపెట్టడు వాళ్ళిద్దరూ కొంచెం వివేకం తెచ్చుకుని ఈ నమశివాయ అనేది ఆ నమో నారాయణాయ అనేది ఆ రెండూ కూడా ఆ ఓంకారము యొక్క వికాసమే ఓం అనే అదే వికసించి నమశివాయ అయింది అదే ఇంకో రకంగా వికసించి నమో నారాయణాయ అయింది అని కనుక వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ శివుడు వీళ్ళ శివుడు వాళ్ళ నారాయణుడు కూడా ఓము ఎంతో అంతర్గతమై ఉంటారు ఓములో తేడా ఏం లేదు మీరు ఓముని పక్కన పెట్టి మిగిలింది చూస్తే మీ మంత్రం వేరని ఆ మంత్రం వేరని కానీ ఓముని చూడగలిగితే అన్ని మంత్రాలు దాని నుంచే వచ్చాయి అది మీరు దర్శించగలిగితే వేగమే చాలా గొప్ప పని ఓంకారం ఈ ఓంకారం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సిందితోనే ఉంటుంది ఓంకారం గురించి ఎన్నెన్నో గ్రంథాలే వ్రాయబడి ఉన్నాయి ఉపనిషత్తుల్లో అక్కడ ఓంకారం మీద చాలా విస్తృతమైన విచారాన్ని చేసి పెట్టారు మహాత్ముడు వేదాల్లోనూ కూడా సో మీరు ఏదైనా ఒక మంత్ర చెప్పబడి చేసేటప్పుడు మీ ఫోకస్ ఓం మీద పెట్టడం అభ్యాసం చేయాలి కొంతమంది మంత్రం అంటే ఓం తర్వాత వచ్చిందే మంత్రం అనే అలాగే భ్రమపడే అవకాశం అంచేతనే ఓం పెద్ద పట్టించుకోకుండా ఓంని అదేదో అడ్డుగా ఉన్నది దాటించిస్తున్నట్టుగా దాన్ని పక్కకు తోసేసి ఆ మంత్రం ఇంకేదో పట్టుకునే ప్రయత్నం చేస్తారు సో ఇప్పుడు మంత్రాలు చెప్పేప్పుడు కూడా ఇప్పుడు నామాలు చెప్పేప్పుడు కేశవాయు నమహం నారాయణాయనమోం అనే ఆ ఓం అది ఏదో అన్నారు కాబట్టి అంటాడు అసలు అయింది కేశవాయ నమ అన్నట్టుగా సో అలాగా సరికాదు మీరు నా మంత్రము కానీ నామం కానీ చెప్తే ఓమ్ తోటి మొదలుపెట్టాలి నమతో ముగించాలి ఓం కేశవాయ నమ ం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ మీరు వెయ్యి ఇలా చెప్పడానికి కష్టం అవుతుందంటే పోనీ వెయ్యి చెప్పకండి ఉందే చెప్పండి స్పష్టంగా స్లోగా స్టడీగా ఉందే చెప్పండి ఊరికే వెయ్యి ఎవరు చెప్పన్నాడు మిమ్మల్ని కాదండి మేము లక్ష టార్గెట్స్ పెట్టుకున్నామంటే మరి అలాగే ఉంటాయి ఈ టార్గెట్లు ఇవి కనుక ఓం మీద ఫోకస్ ఉండాలి ఓముని విదిలిపెట్టి మంత్రం మీద ఉండకూడదు ఇది ఒకటి గమనించాల్సి ఉంటుంది ఓమిత్యాత్మానం వింగీత ఓమిత్యాత్మానం ఉపాసీత అని రెండు వాక్యాలు ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థించదలుచుకుంటే ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి హృదయంలో ఈశ్వరుణ్ణి ప్రార్థించదలుచుకుంటే మీరు ఆలంబనంగా తీసుకోవలసినది ఓం అలాగే మీరు మనస్సు చంచలంగా అలజడి ఆందోళనలతో ఉన్నప్పుడు ఇంద్రియాలు కూడా చాలా అల్లరి చెల్లరిగా పూజల కంటే ఉన్నప్పుడు మీకు కావలసినది యోగం వాటిని కంట్రోల్ చేసుకోవడం వాటిని కొంచెం నిగ్రహించడం దానికి కూడా ఉపాయము ఓంకారమే ఓమితి ఆత్మానం వింజీత మనస్సును ఇంద్రియములను దేహమును కూడా మీరు చక్కగా నిశ్చలంగా స్థిరంగా పెట్టుకోవాలంటే మీరు ఓంకారాన్ని శరణు వేటండి మేము ఈశ్వరుణ్ణి మేము ఉపాసన చేయగలుచుకున్నాము ఉపాసీత అంటే ఓకే ఈశ్వరుడు ఎక్కడున్నాడు మీ హృదయంలో ఉన్నాడు హృదయంలో ఎలా ఉన్నాడండి ఆత్మరూపంగా ఉన్నాడు మీరు ఏ ఈశ్వరుని ఉపాసన చేదలుచుకుంటారు ఏ రూపాన్ని శివుడు అనుకోండి సపోజ్ శివుడు ఏ రూపమైనా పర్వాలేదు శివరూపంగా మీరు ఉపాసన చేదలుచుకుంటే ఆ శివుడు ముందు మీరు గమనించాల్సింది ఆ శివుడు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని గమనించాలి ఆ హృదయంలో ఆత్మరూపంగా ఉన్న ఆ శివుణ్ణి మీరు ఉపాసించండి ఎలా ఉపాసించమంటారు ఓం అనే మంత్రంతో ఉపాసించండి సరపడుతుంది ఓమితి ఆత్మానం ఉపాసి కాబట్టి మీరు భక్తి చేయదలుచుకున్నా కుజ్ ఉపాసన మీకు ఓంకారమే ఆశ్రయము లేదంటే భక్తికి అన్ వెయిట్ ముందు ఇంద్రియములను మనస్సుని కొంచెం కంట్రోల్ చేయాలి ఇప్పుడు మీ దుఃఖమో అలజడో భయమో ఉందనుకోండి మీరు భక్తి ఏం చేస్తారు భక్తి చేయలేరు అప్పుడు చేయాల్సింది ఏమిటంటే మనస్సుకి కొంత నిలకడ రావాలి ముందు దానికి ఏం చేయాలి అంటే మళ్ళీ ఓంకారం అసలు నిజానికి భగవద్గీతలో రెండే మంత్రాలు చెప్పారండి మూడో మంత్రం చెప్పలేదు మీకు లోకంలో ఎవేవో మంత్రాలు ఉంటాయి కొంతమంది మేము మంత్రశాస్త్రవేత్తలము అని కూడా ప్రచారం చేస్తూ ఉంటాం మంత్రశాస్త్ర మంత్రశాస్త్రం అనేది ఒకటి ఉన్నాయి ఇప్పుడు వేదాంత శాస్త్రం తర్కశాస్త్రం మీమాంస శాస్త్రం వ్యాకరణ శాస్త్రం ఈ ఆరు శాస్త్రాలు ఉన్నాయని మేము అనుకున్నాం తర్వాత తనకు తెలిసింది ఏమిటంటే ఆరే కాదండి ఇంకా చాలా ఉన్నాయి వాటిలో మంత్రశాస్త్రం ఒకటి ఉన్నాయి మంత్రం ఉందని ఎరుగుతుంది కానీ మంత్రశాస్త్రం ఒకటి ఉందని నేను ఎరగను చాలా కాలం నాకు తెలియని తెలిసి తర్వాత తెలిసింది ఏమిటండి మంత్రశాస్త్రం అంటే ఏమనుకుంటున్నారు మీరు మంత్రాలు ఉంటే ఏమిటనుకుంటున్నారు ఒకటారు ఉండ మంత్రాలు అంటే మీరు చెప్పండి ఎన్ని మంత్రాలు ఉంటాయి కోట్ల మంత్రాలు ఉంటాయి అయ్యో ఇన్ని మంత్రాలు మనం ఏం చేసుకుంటా ఉన్నాయి థ్యాంక్ మచ్ ఇన్ని మంత్రాలను మనం హ్యాండిల్ చేయలేం కదా అంటే నేను అన్నాను భగవద్గీతలో మేము సరిపెట్టుకుంటా ఉంటే భగవద్గీతలో మనకు కూడా మంత్రాలు ఉంటాయి అంటే ఉన్నాయి ఎన్ని మంత్రాలు ఉన్నాయి రెండే మంత్రాలు రెండే మంత్రాలు భగవద్గీతలు ఏమిటి గిరామస్మ్యేకమక్షరం ఇది ఒకటి ఓం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ చాలా సార్ రెండు మూడు సార్లు చెప్పాడు ఆయన అది ఒక మంత్రం గాయత్రి ఛందసామహం ఇది రెండో మంత్రం హోగయామహం ఇంక మూడో మంత్రం లేదు భగవద్గీత మీరు బ్రహ్మచారులైతే డోన్ బాధలపట ఓం గాయత్రి పట్టుకోండి గాయత్రిలో ఓం ఉండనే ఉంటుంది మీరు గృహస్థులైతే గాయత్రి పట్టుకోండి మీరు వానప్రస్థులైతే గాయత్రిని అట్టి పెట్టుకుంటూనే ఓంకారాన్ని పట్టుకోండి మీరు సన్యాసులైతే గాయత్రి వదిలిపెట్టేసి ఓంకారం పట్టుకోండి అయిపోయింది హోగా యండు మరి బగళాముఖి మంత్రం మాట ఏమిటంటే ఎందుకంటే అక్కర్లేదు ఈ రెండింటితో మీరు కాలక్షేపం చేయండి మీరు సదుబాటు చేసుకోండి రెండింటితో బగళాముఖి చిన్నమస్తక అంటూ ఇలా మొదలు అది సంతాన గోపాల మంత్రము ఇలా ఎండస్థితి ఇవన్నీ మీరు మరి పోగేస్తా ఉంటే పోగేయండి ఉన్నాయి ఉచ్చిష్ట గణపతి ఇలా అనేకం ఉన్నాయి ఎన్ని మంత్రాలు చేస్తారు ఇప్పుడు ఓన్నమ శివాయ మహా పంచ షోడశ షడక్షర మహామంత్రం పూర్ణమో నారాయణాయ అష్టాక్షర మహామంత్రం పూర్ణమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మహామంత్రం మహామంత్రాలు ఎన్నో ఉన్నాయి మా ఇంకా మంత్రాలు లెక్కే ఉంది మీరు ఎన్ని చేస్తారో ఎప్పుడు చేస్తారో ఎక్కడ చేస్తారు భగవద్గీతని మీరు ప్రమాణంగా తీసుకుంటే బాగుంటుంది నేను అదే చెప్తా మీరు భగవద్గీతను పట్టుకోండి భగవద్గీతలో రెండు మంత్రాలు చెందాడు శ్రీకృష్ణుడు మీ పరిస్థితిని బట్టి మీరు బ్రహ్మచారులు గృహస్థులైతే గాయత్రి ఓంకారం ఓంకారానికి కంగారు లేదు ఉంది సో ఆ మాట నేను ఇప్పుడే చెప్పాను కాబట్టి ఓంకారము అంతటి విశిష్టమైన మంత్రం మంత్ర రాజము దీంట్లో మీరు మంత్రాలకు కంగారులో వెళ్ళి మంత్రాలు దేవుళ్ళు ఉపాసనలు అవి కొంచెం ఆగుతాయి కంగారలేదు మేము సంసారంలో ఉన్నాము ఈ సంసార ప్రవాహంలో కొట్టుకుపోతున్నాము స్ట్రెస్ బాగా పెరిగిపోయింది స్ట్రెస్ అనేది హిందా ఈ మధ్యనే ఉంటున్నారు మీరు ఆరోగ్యము చాలా దెబ్బతింటోంది మనస్సుకి విశ్రాంతి ఉండట్లేదు మనస్సులో చాలా అల్రెడీ ఆందోళన కలుగుతోంది వార్తలు జరుగుతున్నా న్యూస్ వింటున్నా సమాజం యొక్క స్థితిగతుల్ని పరిశీలిస్తున్నా ఈ అవినీతి అని పెట్రోల్ ధరలని రూపాయి బాగా పడిపోవడం అని ఇది కానీ అదని చాలా అపలాపకరంగా ఉంటుంది టెంపరేచర్స్ సూర్య భగవాను కూడా ఏమి హెల్ప్ఫుల్ గా లేడు ఇంకా ఇప్పటికి టెంపరేచర్ ఎక్కువగానే పెట్టి హింస పెడుతున్నాడు మనస్సుకి అది కూడా ఉత్సాహాన్ని తగ్గించేసి చాలా ఇబ్బంది కలిగిస్తోంది ముందు దేవుడు ఉపాసన భక్తి ఆత్మ అవన్నీ తర్వాత మనస్సు కొంత విశ్రాంతి లభిస్తే స్ట్రెస్ తగ్గి కొంత హార్ట్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ మొదలైనటువంటి వ్యాధుల్ని మనం దూరంగా పెట్టుకోగలుగుతాము దానికి ఉపాయం ఏమి అంటే నిర్ద్వంద్వంగా ఏమి మొహమాటం లేకుండా సందేహం లేకుండా చెప్పే సమాధానం ఏమంటే ఓంకారం మీరు ఓంకారాన్ని మీరు జపం చేయటం అభ్యాసం చేయండి మనం ఒక పనిచేద్దాం మళ్ళీ క్లాస్లో ఓంకారము ఎలా జపం చేయాలి అనేది కూడా ఒక ప్రాక్టికల్ గా దాన్ని కూడా డిస్కస్ చేసుకుని ఓంకారం యొక్క మహిమ గురించి ఇంకో కొంత డిస్కస్ చేసి ఆ విభూతి లక్షణాన్ని మరికొంత డిస్కస్ చేసి మనం ఓంకార ధ్యానం చేయటాన్ని మనం అభ్యాసం చేద్దాం ఇప్పుడు మీకు ఇక్కడ రహస్యం ఏమంటే విభూతి అంటే ఇప్పుడు దేవ ఈశ్వరుణ్ణి మీరు భావన చేయాలనుకోండి ఈశ్వరుణ్ణి భావన చేయాలనుకోండి ఎలా భావన చేస్తారు ఇప్పుడు ఎక్కడికి పరిగెడతారు ఏ దేవాలయానికి పరిగెడతారు దేవాలయం పక్కనే ఉంటే కొని వెళ్ళి దర్శనం చేసి రావచ్చు దేవాలయంలో అప్పటికి జనం అందరూ ఉన్నారనుకోండి వయముందు ఉన్నారనుకోండి అక్కడ ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేస్తారు ఎక్కడ దర్శనం చేస్తారు కాబట్టి మీరు దర్శనాల పేరుతో ఇటు పరిగెత్తడం అనేది మీకున్న స్ట్రెస్ లెవెల్ని మరింత పెంచుతుంది మీరు ఈశ్వరుడి కోసం పరుగులు తీయడం కంటే ఆ ఈశ్వరుణ్ణి మీలో దర్శించే ప్రయత్నం చేస్తే తేలికైపోతుంది కదా పైగా ఈశ్వరుడు మీలోనే ఉన్నాడు మీ ఇంకో రహస్యం మీరు గమనించారో లేదో మీ హృదయంలో వెంకటేశ్వర స్వామి లేకుంటే మీరు తిరుపతి వెళ్ళినా ఉండడు మీరు అది గమనించాలి రైలు ఎక్కేసి తిరుపతి వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి ఉండిపోడు అక్కడ మీ హృదయంలో ఉండాలి బాగా బలంగా ఉండాలి అప్పుడు రైలు తిరుపతి వెళ్తే విడే ఉంటాడు మీ హృదయంలో డౌట్ఫుల్ గా ఉన్నాడనుకోండి రైలు తిరుపతి వెళ్ళినా కూడా డౌట్ఫుల్ గానే ఉంటాడు మీ హృదయంలో లేడనుకోండి రైలు ఎక్కి తిరుపతి వెళ్ళినా కూడా ఉండడు కాబట్టి ముందు మీ హృదయంలో ఉన్నాడా లేదా ముందు వెరిఫై చేసుకోవాలి మీ హృదయంలో వెరిఫై చేసుకోవాలంటే ఎక్కడికి పరిగెత్తాలి ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు సో తద్దూరే తద్వంతికే ఈశావాస్యోపనిషత్తు మీ హృదయంలో దగ్గరగా ఉన్నాడు సూక్ష్మంలో మోక్షం అంటారు సరే ఇక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి నేను దర్శించాలి దర్శించడం అంటే ఇలా కళ్ళు అప్పగించి చూసేది ఏమీ లేదుగా దర్శించడం అంటే ఋషి దర్శనాథ్ అది కళ్ళు మూసుకుని దర్శించాలి కళ్ళు మూసుకుని ఎలా దర్శించాలి ఓంకారాన్ని పట్టుకోను ఓంకారాన్ని తోక పట్టుకోలాగా అది నిన్ను హృదయంలో ఉండే ఈశ్వరుణ్ణి దర్శింపజేస్తుంది అలా ప్రధానమైనటువంటి విషయము ఇది క్లాస్ లో కొనసాగుతాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హి నేను కొంచెం ముందు వెళ్తున్నాను ఈ వేళ ఏదో కొంచెం అర్జెంట్ పనుండి నేను కొనసాగించ reference right. Ha, ha, ha.